కీర్తన సంఖ్య మూడు వందల ఇరవై ఐదు ఏడే జానలు ఈ దేహంబును ఏడానిక మరి ఎరగమునేము నిండును జలధులు నిమిషమాత్రమున నిండియు నిండదు నెరి మనసు పండును భువిగల పంటల పండదు నాలో పాపపు మనసు ట్టవచ్చునల పారేటి పామును పట్టరాదు నా పాయము అట్టే ఆరును అనలము నీటను ఎట్టయిన ఆరదు ఈ కోపంబూ కానవచ్చు నది ఘన పాతాళము కానరాదు నా కాలము శ్రీనగ విహార శ్రీ సోనల బుట్టిన శుద్ధులు నివిగో